మనిషి ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయ సుప్రభానికి ఏ కలిని వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత మనిషిద్రవశక్తిమంతుడ సర్వ బాధికారి నీకు వందనాలు ప్రభావ జీవంగల దేవానికి వందనాలు ప్రభావం దేవా దీవారాత్రుల ప్రభావం మమ్మల్ని కంటి పాప వాళ్ళు పడినో ప్రభావ నీకే వందనాలు తండ్రి దేవాయ సుప్రభా యొక్క సమయం నో ప్రభావ తండ్రి నీ యొక్క సింహాసనం కద్చని ప్రార్థిస్తున్న ప్రభావ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించింది దేవాయచు ప్రభా వాళ్ళు మీ యొక్క కృపలో ప్రభావ జ్ఞాపకం చేసుకోండి విషయానికి లేఖలేని పొందడం ప్రభావ దేవాయచు ప్రభా దీనదిన ప్రభావ మేము ప్రార్థనలో వాక్యంలో ఎదుగుటకు సాయపడం అనేది ప్రార్థం తండ్రి మేము ఆత్మీయంగా బలపడుటకు చేయ దేవాచు ప్రభావ మళ్ళీ మంది బిడ్డలైతే రాలేదో ప్రభావ వారిందరినీ కూడా ప్రభావ మీరు ప్రభా నీ నీతిని నీ సత్యని ప్రకటింప చేయడానికి ప్రభావ మీ మరి స్ట్రాంగ్ గా నిలబడటమని ప్రార్థిస్తామొక్క పరిశుద్ధాత్మహత్య నడిపింపు దయచింతండి దేవాయసు ప్రభావ మరి ప్రార్థిస్తున్న ప్రభా అత్యున్నత సింహాసనమైన దిగుడు కాబట్టి ప్రభా మరి దిగండి ప్రభావ పాటల ద్వారా ఏమ పొందండి ఈ వాక్యం చూస్తే మీరు మాత్రం మాట్లాడండి దేవాయసాన్ని మేము శుద్ధీకరించుకోవాలి అంటే ప్రభా యొక్క వాక్కు చెతనే ప్రభా కాబట్టి ప్రభ యొక్క వాక్యం మా తో మాట్లాడుతూనే చేంజ్ అవుతుంది కాబట్టి ప్రభా ప్రతి వాక్యం మేము విన్నది అది హృదయంలో ప్రభ నాటుకున్నటకు సాయపడమని ప్రార్థిస్తుంది ప్రతి వాక్యని ప్రభ మేము విని దాని ప్రకారం నడుచుకునేటకు సహాయపడై మరి మాకు ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి మరియు మరి పాటల ద్వారా మీరే మా పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ఆది అంతం ప్రభా మీరే మాకు తోడి నడిపించి యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి పాపా మభు మేవిం పా పాప మ ప్రభులాభు విలే ని దియగు ప్రభువా సకల చరాచర సంతోషమా సర్వకృపాని దియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్థుతించెదము సంతసముగని పొగడెదము స్తోత్రము చేసి స్థుపించెదము సంత సముగని ను పొగడెదము అల్లిలుయా హల్లిలుయా అల్లిలుయా హల్లిలుయా అల్లిలుయాని పాడెదను ఆనందముతో సాగిదను నందముతో సాగదను ప్రేమించినో వెదకితి ప్రీతితో నను రాక్షించితివీ ప్రేమించిన ప్రీతితో నను రాక్షించితివి పరిశుధముగ జీవించుటకై పాపిని నను కరుణించితి పరిశుద్ధముగ జీవి చుటకై పాపిని నను కరుణించితివి అల్లు హల్లు అల్లు హల్లు అల్లు ఎన్ని నందముతో సను ఆనందముతో సగదను అల్ప కాళ శ్రమలనుభవింపా అనుదినము కృపనీచితివి అల్పకాల శ్రమలనుభవింపా అనుదినము కృపనీచితివి దుని అడుగు జాడ లో నడు టకు నా దుని అడుగు జాడ లో నడ చుటకు నన్ను పిలచి దివీ అల్లయా అల్లెలు యాయని పాడేదను ఆనందముతో సాగదను ఆనందముతో సాగెదను మరణ శరీరము మార్పునుంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పునుంది మహిమ శరీరము పొందుటై మహిమాత్మతో నను నింపితి మరణ భయములను తీర్చితి మహిమాత్మతో నను నింపితి మరణ భయములను తీర్చితి హ హల్లెలుయా హల్లెలుయా అల్లెలుయాన్ని పాడేదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగిదను భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాత్యముగా భువి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భోజనములలో నుండినను ప్రేమించి క్రయధనమీ చితివి భూజనములలో నుండినను ప్రేమించి క్రయధనమీ హల్లియా హలు హల్లి లుయా హల్లి లుయా హల్లుయాయని పాడదను ఆనందముతో సగదను ఆనందముతో సగదను ఎవరు పాడని గీతమును ఏసుని గోచి పాడుటకై ఎవరూ పాడని గీతమును ఏసుని గూర్చి పాడుటకై హేతువులేకై ప్రేమించినూ ఏసుకుని నేను ఇవ్వగలను హేతువులేకై ప్రేమించును ఏసుకునే నేను ఇవ్వగలను అల్లెలుయా అల్లెలుయా Hallelujah, hallelujah, hallelujah, hallelujah, Allah forty best거든, anhÖng, anh dömü to sig啊gead, numbers, miserable, aún settle to that good. Hallelujah. Thank God, lots of praise. Lord. మహా మహాపరిశుద్ధుడ మహాగణుడ కృపాసత్య సంపూర్ణుడీవం కలిగిన దేవా జీవాధిపతి అయ్యున్న మా తండ్రి యసు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు అయినా ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు దేవ తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు దివారాత్రములు తండ్రిని కంటి పాప కాచి కాపాడుతున్న తండ్రి స్తోత్రములు తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములకు కలుగునుగాకహెలియ నా దేవ నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్యను ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే కృపాసత్య సంపూర్ణుడై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవ పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందినారు వాక్యం ద్వారా మీ స్వరం మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు ప్రభ మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నాయన మీరు జవాబాయి చేయండి ప్రభ నాయన విశ్వాస ప్రార్థన ఎంతటి రోగినైనా స్వస్థపరుస్తుందన్న కాబట్టి నాయన అనేక దినముల నుంచి ఎంతో విశ్వాసముతమైన అనేకుల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ వాళ్ళందరినీ మీరు కనికరించండి కృప చూపించండి వాళ్ళని మీరు స్వస్థపరచండి ఇదిగో నా తండ్రిని పాదాలు ఎద్దకొచ్చి వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వన్నితిని స్వబుద్ధిని మీరు తొలగించి నా ప్రవర్తన అంతటి అధికారానికి లోబర్చుకుంటున్నాను ప్రభ నా ప్రాణాన్ని ఆత్మ శరీర ేసుక్రీస్త నామంలో తండ్రి నీకు లోపరుచుకుంటున్నాను నన్ను నీకు ఒక బలిగాను ఒక అర్పణంగాను అర్పించుకుంటున్నాను నా హృదయంలో నుండి నా నోటిలో నుండి నీ వాక్కు ప్రకటించటకు నేను నోటి వాక్కు తోడుగా ఉంచమని నీ నాయన తండ్రి పరిశుద్ధాత్మతో నిండి నేను ఈ వాక్యాన్ని ప్రకటించాలా కాబట్టి నేను మీరు మాట్లాడమని ఆ రీతిగా మీకు సమర్పించుకుంటూ వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికంతో దేవా తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారమైన జీవితం తండ్రి మేమందరం కలిగి కాబట్టి నువ్వు ప్రకటించే వాక్కును సాత్వికముతో మా హృదయంలో అది నాటపడాలంటే మలో ఎలాంటి విర్రవేగడం గాని ఎలాంటి గర్వము అతిశయం ఉండొద్దు ప్రాభ ఇది ప్రభు కలిగినదైతే మేము స్వీకరించాలి కాబట్టి అలాంటి సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించే హృదయం మా అందరికీ దయచేమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి హామీ మార్థం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనము దశలోనికిలకు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయము పదహారో వచనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అలాగే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి కాబట్టి పౌలు చెప్తున్నాడు ఈ దశలోనికలకు సంఘానికి తను పత్రిక ద్వారా వారికి తెలియజేస్తాడు ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తుంది మనం ఎల్లప్పుడూ దేవునిలో సంతోషించే ఉండాల అలాగే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా కాబట్టి ఎల్లప్పుడూ అంటే సేపు కనపడి అంతలోనే ఆవిర్వయ వంటి జీవితం మనిషి కాబట్టి కొంతసేపు ప్రతిదీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతిదీ మనం ఆశించింది జరిగినప్పుడు మనం ఆనందిస్తాము ఆ రీతిగాన్ని ప్రభునందు మనం సంతోషిస్తాము దేవుడు నా పట్ల ఇది చేసిండు దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించిండు కాబట్టి మనం ఎప్పుడైతే ఆశించింది ఎప్పుడైతే దేవుని పట్ల అడిగింది మనం పొందుకున్న వెంటనే మనకి ఎక్కడ లేని ఆనందం ఉంటుంది మనకి ఎక్కడ లేని సంతోషం ఉంటుంది కాబట్టి గొప్పగా దేవుని సంగమ ఎదుట అంటే దేవుని బిడ్డల ఎదుట మనం నిలబడతాము దేవుడు మన చేసిన కార్యమును బట్టి ఆయన మన అగపరిచిన తన కృపను బట్టి మనం సాక్ష్యంగా దేవుడు నా ఈ మేలు జరిగిచ్చిండు నేను ఆశించింది ఇది జరిగిచ్చిండు నేను అడిగింది దేవుడు ఇది నాకు అనుగ్రహించేడు కాబట్టి నేను ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచిండు అని సాక్ష్యం చదువుతాం ఇవన్నీ ఎప్పుడు చెప్తామంటే మనకి అనుకూలంగా ఉన్నప్పుడు లేదా మనము అనుకున్నది జరిగినప్పుడు మనం సంతోషిస్తాం ఆనందిస్తాం కానీ ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము ఒకేలాగా ఉండదు కాబట్టి అలా అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందిస్తూ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషిస్తే అంత మాత్రము కాదు కానీ నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు దేవుణ్ణిలో ఆనందించాల నువ్వు దేవుణ్ణిలో సంతోషించాల కాబట్టి ప్రతికూలంగా ఉన్నప్పుడు శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు కీడు కలిగినప్పుడు లేదా మనకేదన్నా అనారోగ్యం కలిగినప్పుడు లేదా మన జీవితంలో ఏదైనా అనుకోని రీతిగా ఒక సమస్య మనకి ఎదురైనప్పుడు కాబట్టి అది మనం అనుకోము కాబట్టి అది మనకి ప్రతికూలంగా మనకి ఎప్పుడైతే మన జీవితంలో అలాంటి అనుభవంలోకి అలాంటి సందర్భంలో మనం వెళ్ళినప్పుడు ఈరోజు మనము దేవుణ్ణిలో ఆనందించగలుగుతాము కాబట్టి దేవుణ్ణిలో సంతోషించగలము జరిగినప్పుడు ఎంత ఆనందంతో సంతోషంతో నువ్వు ఉన్నావో అలా జరగనప్పుడు కూడా దేవుల్లో నువ్వు ఉండగలుగుతున్నావా కాబట్టే దేవుడు అందుకే చెప్తున్నాడు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలా అంటే ప్రతి దినం నీ జీవిత కాలం అంతా నువ్వు దేవునిలో సంతోషంగా ఉండాలా దేవుని నందు కాబట్టి అబక్కుకు రాసిన గ్రంథంలో మూడో అధ్యాయము పదేడో వచనంలో అంజరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక చేనిలోని పైరు పంటకు రాకపోయినను వొరెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవ ఎందు ఆనందించేదను నా రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించేదను కాబట్టి చూడండి ఇప్పుడు అంజూరపు చెట్లు కదా ఏమి ఉన్నా ఏమి లేకున్నా నేను మాత్రము ప్రభునందు ఆనందిస్తా నేను మాత్రము ప్రభునందు సంతోషిస్తా ప్రస్తుతము నాకు దుఃఖకరమే అగపచ్చు కానీ నా నిరీక్షణ ఒకటే నా నమ్మకం ఒకటే నా ధైర్యం ఒకటే నా విశ్వాసం ఒకటే నన్ను పిలిచిన దేవుడు నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఈ ప్రవర్త చెప్తున్నాడు తను ఆశించిండు కాబట్టే అంజురూపు చెట్లు ఎవరైనా నాటుకుంటారు ఎందుకు దాని నుంచి ప్రతిఫలం కావాల అలాగే ద్రాక్ష చెట్లు అంటే ఇక్కడ ఏం చెప్తుండే నేను ఆశించింది నేను అనుకున్నది జరిగితే నేను దేవుళ్ళు ఆనందిస్తాను దేవుళ్ళు సంతోషిస్తాను అన్నట్టు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఉంటారు ప్రభులో ఉన్న వాళ్ళు అట్లా ఉండరు ఎందుకంటే మనకు తెలుసు పేతురు యోహాను వాళ్ళు వాళ్ళని కొట్టించి చూడండి ఈ నామంన బోధించకూడదంటే అది వాళ్ళకి అనుకూలం కాదు ప్రతికూలమైన ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో ఆ దినాల్లో వాళ్ళు ఆనందించారు ఈ నామం కొరకు ఎన్ని అవమానాలు పొందినాన్ని ఈరోజు మనము హరితిగా ఉండగలుగుతున్నాం ఈరోజు ఎక్కడ మన జీవితంలో త్యాగం చేసుకోగలుగుతున్నాం మన జీవితంలో దేని కొరకు త్యాగం చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ ప్రవర్త చెప్తున్నాడు తాను ఆశించింది జరిగిన జరగకపోయినా కాబట్టి అంజూరపు చెట్లు ఇష్టంగా నాటుకున్నా కానీ దాని నుంచి ఏం రాలేదు అయి పూయలేదు ద్రాక్ష ఇష్టంగా నాటుకున్నా కానీ దాని నుంచి ఏం రాలేదు ఫలం రాలేదు ద్రాక్ష చెట్లు దానిని ఆశించి దాని నుంచి ఫలం తీరా అది రాకపోతే మొహం ఎట్ట మాడినట్టు అవుతుంది అంటే మనం ఏమైపోతామంటే నిష్ఠూరం అయిపోతాం కాబట్టి ఒలివ చెట్లు కాపు లేక ఉండినను అంటే చేనిలోని పైరు పంటకు రాకపోయినను ఇవన్నీ ఆశించినవే పంట ఎవరైనా ఎందుకు వేసుకుంటాడు ఒక రైతు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఆ పంట తనకు జీవనోపాధి దాని నుంచి వచ్చిన ఆ యొక్క ఆదాయము తనకు బ్రతకడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఇప్పుడు చేన్లోని పంట అది చూడండి పైరు పంటకు రాకపోతే తనకు నష్టమే వస్తుంది లాభం ఉండదు తను ఆశించింది లాభం కొరకు కానీ జరిగింది ఏంది నష్టం అన్నట్టు అంజురపు చెట్లు పూయలేదు పుయ్యనప్పుడు దాని నుంచి పంట రాదు ఫలం రాదు ఇప్పుడు ద్రాక్ష చెట్లు నాటినంత మాత్రాన కాదు దాని నుంచి పండ్లు వస్తేనే ఆ పండ్ల నుంచే తనకు లాభం ఉంటుంది ఆ పండ్లు రాకపోతే అది నాటిన నష్టమే అన్నట్టు చూడండి చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించేదను నా జీవితంలో మేలు జరిగితేనే నా జీవితంలో లాభం జరిగితేనే నేను అనుకుంటేనే జరిగితే దేవుళ్ళు ఆనందిస్తానంటే నువ్వు మధ్యలోనే వెనుదిరిగి వెళ్ళిపోతావు ఎందుకు ఆ నామం నిమిత్తము నీకు శ్రమ కలిగినా శోధన కలిగిన బాధ కలిగినా శ్రమ కలిగినా నువ్వేమవుతావంటే నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడంటే ఈరోజు నా జీవితం ఇట్లా ఎందుకు ఉంటుంది అంటారు దేవుడు అనేవాడుంటే మా బతుకులు ఎట్లా ఎందుకు ఉంటాయి అంటారు దేవుడు అనేవాడుంటే మా పరిస్థితులు ఇట్లా ఎందుకు ఉంటాయి చూడండి అంటే దేవుని పట్ల ఏం కలుగుతుందంటే మనుషులకి అభ్యంతరం కలుగుతుంది ఎందుకంటే ఆశించింది జరగలేదు లాభము ఆశించిండు అది నష్టం వస్తుంది ను అనుకున్నది జరగాలని ఆశించిన తీరా అది జరగలేదు అది జరగకపోతే ఏమవుతుంది నువ్వు నిరీక్షణ కలిగిన వాడివైతే దేవుణ్ణి ఆయన మీద ఆధారపడేవాడివైతే అది జరగకపోయినా నువ్వు ప్రభులో ఉన్నావు కాబట్టి సంతోషించగలుగుతావు ఆనందించగలుగుతావు కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఎందు మనం ఆనందించాలా నా రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించేదను కాబట్టి ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించాలన్నా సంతోషించాలన్నా ఎల్లప్పుడూ దేవుని పట్ల మనకు ఒక నిరీక్షణ ఉండాల కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అన్నట్టు అదృశ్యమై ఉన్న వాటిని రుజువు పరుస్తుంది మనకు తెలుసు అబ్రహాముని దేవుడు పిలిచిండు వాగ్దాన భూమికి తనకు కలిగినవన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు చూడని దేవుని స్వరం విని ఆయన వచ్చిండు అలాగే అబ్రహాము ఉన్నప్పుడు తన భార్య రుద్రాలైనప్పుడు ఆకాశం వైపు చూపించి మీ సంతానము చూడండి ఈ నక్షత్రాల వల్లే ఉంటుందని చెప్పినప్పుడు దేవుడిని నమ్మిండు ఆయన వాక్యం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అది ఆయనకు నీతిగా ఎంచబడింది కాబట్టి క్రైస్తవ్యం అంటే నమ్మడం కాదు నమ్మిక మాత్రం ఉంచాల ఇప్పుడు ఆశించిన అంజరపు చెట్లు పోయలేదు అంత మాత్రాన దేవుడి పట్ల నేను అనుమాన అంత మాత్రాన దేవుని పట్ల నేను సందేహ అంత మాత్రాన దేవుని పట్ల అభ్యంతర అంత మాత్రాన నా ప్రార్థన దేవుడు వినడం లేదని లేదా దేవుడు నన్ను చూడలేదని నేను అనుకోవాలా కదా ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి వెడిదిరిగి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది బలహీనులైపోతున్నారు ఎంతో మంది కృంగిపోతున్నారు ఎంతో మంది దుఃఖపడుతున్నారు ఎందుకంటే నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా దుఃఖం కలిగిందంటే నీకేం లేదంటే నిరీక్షణ లేదు చూడండి కాబట్టి దుఃఖపడే స్థితి ఎప్పుడు వస్తుందంటే నువ్వు అనుకున్నది జరగకపోయినప్పుడు నువ్వు ఆశించింది జరగనప్పుడు నువ్వు కోరుకున్నది జరగనప్పుడు నువ్వు ఆలోచన చేసింది అది అనుకున్నది జరగనప్పుడు నువ్వు ఏదైతే తలంపు పెట్టినావో ఏదైతే ఉద్దేశం పెట్టినావో ఏదైతే ఒక ప్రయత్నాన్ని కార్యాన్ని మొదలు అది జరగకపోతే నీకు దుఃఖం వస్తుంది కానీ ఏమి ఉన్నా ఏమి లేకున్నా నేను ప్రభువులో ఆనందిస్తా నీ ఉంటే నాకు చాలు వేసాయా అంటే చూడండి అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించగలరు కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈ రోజు మాట్లాడుతుండే ఈరోజు అంతం వరకు సహింపబడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడంటే అంతము వరకు సహించాలంటే ఎల్లప్పుడూ దేవునిలో ఆనందము దేవునిలో సంతోషం ఉంటేనే సహించగలమన్నట్టు ఎందుకంటే ఒక్కోసారి నిందిస్తుంటారు ఒక్కోసారి మనల్ని తప్పు ఒక్కోసారి మనకి మన మీదే ఏం కలుగుతుంది అసహనం కలుగుతుంది ఒక్కోసారి మన మీద మనకే విరక్త కలుగుతుంది ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు రానున్న దినాల్లో ఉండబోయినా కానీ నువ్వు మాత్రము ప్రభునందు ఆనందించడము ప్రభునందు సంతోషించడము నువ్వు నేర్చుకోకపోతే బాగున్నప్పుడేమో నవ్వుతావు సంతోషంగా ఉంటావు ఆడంబరంగా బాగానే ఉంటావు పరిస్థితులన్నీ తలకిందులైనాక దుఃఖపడాల కన్నీళ్లు గడవాల కాబట్టి చూడండి అవకుకు రాసిన గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ప్రభువకు యహోవాయే నాకు బలము ఇది ప్రతి దినము నువ్వు కలిగి ఉన్న స్థితిలో కలిగి ఉన్న పరిస్థితిలో నీ ఒద్దకు వస్తాడు ఒకడు తెలుసు వాడు ఎవడో అపవాది వాన్ని ఎదిరించాల వాన్ని ఎదిరించాలంటే ఇదే నా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏసు ప్రభువే నాకు బలం కాబట్టి ఏం కాదు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ పికిలించమంటే అది వెళ్తుంది దేవుడు ఆవగించంత విశ్వాసం ఓ పెద్ద విశ్వాసం కాదు పెద్ద పరిమాణం కాదు పెద్ద ఆకారం కాదన్నట్టు చూడండి కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది కృంగిపోయి ఉన్నా అది దుఃఖపడుతూ ఉన్నా అది అనారోగ్యంతో ఉన్నా అది ఏదైనా కానీ ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండవు ఒకరికి లేనట్టు ఇంకొకరికి ఉండవు నాకున్న బాధ నీకు ఉండకపోవచ్చు నీకున్న బాధ ఇంకొక సిస్టర్కి ఉండకపోవచ్చు ఇంకొకరికి ఉండదు ఇంకొకరికి ఉండపోవచ్చు కానీ సమస్యలు లేని వాళ్ళు ఇబ్బందులు లేని వాళ్ళు బాధలు లేని వాళ్ళు ఎవరు అన్నీ ఉంటాయి కానీ అలాంటి వాటిల్లో కూడా ప్రభు పక్షాన నిలబడి ప్రభుతో ఉండి వాటన్నిటిని ఎదుర్కొని ఆనందించి సంతోషించే వాళ్ళే నిజమైన ప్రభువులో ఉన్నవాళ్ళు కాబట్టి దేవుడు మనకు బలం కాబట్టి ఈరోజు ఎవరైనా మనల్ని అడిగితే నీ బలం నీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏసు ప్రభువే లోకాన్ని జయించిన వాడు ఆయన సృష్టికర్త నోటి మాటతోనే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు బలవంతుడుగా నా పక్షాన్ని నిలబడినప్పుడు అలాంటి బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి నిత్యము నాతో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడు నా ముందు ఏదైనా నాకు లెక్కలేదన్నట్టు అందుకు పౌలు అంటాడు క్రీతుతో శ్రమ ఇప్పటి కాలప్పు శ్రమలు ఎన్న తగినవి కాదు అది దాన్ని పెద్ద భూతద్ధంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నట్టు మనం నడిస్తే చెమ చిన్న చేమ ఉంటే దాన్ని భయపడతావా నీ సమస్య అంత చిన్నదన్నట్టు ఈరోజు మనము సమస్యలని అంత చిన్నవిగా చేసి చూడడం నేర్చుకోవాల ఎలాంటి సమస్య అది ఎలాంటి కష్టమైనా అది ఎలాంటి ఉపద్రవమైనా అది ఎలాంటి బాధ అది ఎలాంటిదైనా కానీ అది నిన్ను క్రొంగదీసేది అది ఏదైనా కానీ ఒకటే ధైర్యము ఒకటే నమ్మకము ఒకటే నిరీక్షణ ఏంటంటే ఏసు ప్రభువే నాకు బలం కాబట్టి నాకు బలం ధరింపజేవాడు ఆయన కాబట్టి ఆయననే నాకు బలము కాబట్టి ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్లే చేయొచ్చు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను కాబట్టి ఈరోజేదో నేను అనుకున్నాను జరగలేదు అంతటితో నా జీవితం అయిపోయింది అని చనిపోయే వాళ్ళు ఉన్నారు పిరికి వాళ్ళు అవిశ్వాసలు ఎట్లా సమస్యతో పోరాడాల ఎట్లా సమస్యను ఎదుర్కోవాల ఎట్లా దేవుని మీద ఆధారపడాల ఎట్లా ఆయన ద్వారా బలము తెచ్చుకొని చూడండి మన ప్రత్యర్థిని అది కష్టమైన రోగమైన శ్రమైన బాధైన అవి ఏవైనా కానీ వాటి మీద పోరాడడం నేర్చుకోవాల వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాల నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యను దేవుని ద్వారా బలం తెచ్చుకొని నువ్వు పరిష్కరించడం నేర్చుకోవాల కాబట్టి దేవుడు మనకు బలం కాబట్టి ఈరోజు నష్టం వచ్చిందనో ఈరోజేదో కృంగిపోయినమేమో ఈరోజేమో దరిద్రంలో ఉన్నమనో ఈరోజేదో కష్టాల్లో బాధల్లో శ్రమంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో అనారోగ్యాల్లో ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ ఆ స్థితిలో నువ్వేమై ఉండాలా నమ్మకముగా ఉండుమన్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండు ఈ రోజు ఉన్నారా నమ్మకంగా మనుషులు ఈరోజు నమ్మకంగా దేవుని పట్ల జీవించగలుగుతున్నారా ఈరోజు నమ్మకంగా దేవునికి కృతజ్ఞతా భావం కలిగి జీవించగలుగుతున్నారా ఈరోజు మనుషులు అరీతిగా ఎలా ఉన్నారు అనేకులు సందేహిస్తున్నారు అనేకులు దేవుని అనుమానిస్తున్నారు అనేకులు దేవుని పట్ల అభ్యంతర పడుతున్నారు అనేకులు పిరికి వారిగా మారుతున్నారు అవిశ్వాసులుగా మారిపోతున్నారు ఒకప్పుడు ఉన్న బలం దేవుని పట్ల రోషం ఒకప్పుడు దేవుని పట్ల జీవించిన జీవితం ఈరోజు మనుషుల్లో లేదు బలహీనులు అయిపోయినారు ఈరోజు ఎందుకంటే ఏసుప్రభువే బలవంతుడు ఆయనలో నువ్వు ఉంటే ఆయన నీతో ఉంటేనే నువ్వు బలవంతుడు లేకపోతే నువ్వు బలహీనుడివే ఇది శరీరం ఆకారం కాదన్నట్టు ఇది కంటికి కనిపించే ఆకారం కాదన్నట్టు బలం కాబట్టి దేవుడే మనకు బలం ఆయన ఆలోచనలు తలంపులు మన పట్ల ఉన్నతమైనవి ఆయన ఉద్దేశాలు మన పట్ల ఉన్నతమైనవి ఎందుకంటే మీరు చెడ్డవారాయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నిరిగి ఉండగా మీ పరలోకపత తాండ్రి అంతకంటే మంచి జీవులు ఇస్తాన్నాడు కాబట్టి ఇది వాగ్దానం ఇది నువ్వు స్వతంత్రించుకోవాలి కదా ఈ వాగ్దానం నీకు ఇచ్చిండు కదా దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఇప్పుడు ఉన్నవి ఉన్నా ఉండకపోయినా ఆయన నా పట్ల ఎప్పుడు మంచి ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు నా పట్ల కలిగినప్పుడు అన్న స్ట్రెంగ్త్ అన్న పాజిటివ్నెస్ ఉన్న వాళ్ళు ఆనందంగా సంతోషంగా ముందుకెళ్తారు అవి లేనోళ్ళు ఏమీ లేదన్నట్టు చూడండి కాబట్టి ఈ ప్రవక్త చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ ప్రభులో ఆనందిస్తాను ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషిస్తా ఎందుకంటే నా బలము ఏసు ప్రభువు ఈ సత్యం తెలిస్తే ఎందుకంటే ఒక సందర్భంలో మంచిగా ఉండొచ్చు ఒకన సందర్భంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు మంచిగా ఉన్నప్పుడు నవ్వుకుంటూ మంచిగా లేనప్పుడు ఏడుస్తుంటే కాదు క్రైస్తవ్యం అంటే అది కాదు నిజమైన భక్తి అంటే అది కాదు నిజమైన విశ్వాసం అంటే దేవుని పట్ల ఆయన నిన్న నేడు మారని దేవుడు ఆయన నమ్మి వెంబడిస్తూ విశ్వసిస్తూ ఆయన అడుగు ఉన్న మనము ఆయనలాగానే మనము కూడా ఉండాల చూడండి ఏసై గ్రంథము అరవై అధ్యాయము పదవ వచనంలో శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకున్నా వాడు ధనవంతుడు కూడా అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వాడికి రక్షణ లేకపోతే లేదు వాడికి ఆనందం కానీ దేవుడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప కృప అలుపులము పాపులమైన మన పట్ల ప్రభు చూపించిండు చూడండి రక్షణ పెళ్లి కుమారుడి ఎట్లయితే తల మీద అది ధరించుకుంటాడో ఆ యొక్క పాగని పెళ్లి కుమార్తె ఎట్లయితే ఆ యొక్క నగలతోటి ఆభరణాలతో ఎట్లయితే ఆమె అలంకరించుకుంటదో మనకి దేవుడు ఏమి ఇచ్చిండంట రక్షణ వస్త్రం ఇచ్చిండు ఆయన నీతి అనే పై మనకు ధరింపజేసి ఉన్నాడు ఇది చాలదా ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా వాడు తన ప్రాణమును పోగొట్టుకొనుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అన్నాడు కాబట్టి ఏమి ప్రయోజనం లేదు అసలైన ఆనందము అసలైన రక్షణ దేవుడు మనకు ఆయన నీతిని ఇచ్చాడు అలాగే ఆయన రక్షణ వస్త్రాలు మనకు ధరింపజేసేడు నీతి అను పైబట్టన దేవుడు మనకు ధరింపజేసినాడు దీనిని బట్టి ఎల్లప్పుడూ నా ప్రాణమా యోహోవాను సన్నతించము అంటాడు నా అంతరంగం ముందున్న ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము అయన చేసిన ఉపకారములలో దేనిని మరొకం చెప్పండి దేవుడు ఈ లోక సంబంధమైన ఉపక మనకి చేసిన వాటిలో మరిచిపోవట్లేదు కానీ కానీ ఇది గ్యారంటీ కదా ఆయన మనకి రక్షణ వస్త్రాలు ఇచ్చండి నీతి అనే పైబట్ట ఇచ్చండి దీని పట్ల మనం ఎట్లా మర్చిపోగలుగుతాం కాబట్టి ఇంత గొప్ప ధన్యత ఆధికత యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహ కాబట్టి నీకు రక్షణను బట్టి నీకు ఆయన నీతి అనే పైబట్టను బట్టి నువ్వు ప్రభునందు ఆనందించాలా అప్పుడు నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది ఈ ఆనందము ఈ సంతోషము నేటి క్రైస్తవులు నేటి సేవకులు అనుభవించలేకపోయినారు వట్టి వారైపోయినారు దౌర్భాగ్యులు అంటారు వీళ్ళని అంటే మనకిచ్చిన రక్షణను మనకిచ్చిన నీతి అనే దేవుడు అనుగ్రహించి దానిని బట్టి మహానందముతో దేవుడు మనల్ని ఆనందించమంటాడు నీ ఆత్మ కూడా ఉల్లాసిస్తుంది కానీ ఈ రోజు ఉన్న వాళ్ళు వేటిని బట్టి ఆనందిస్తున్నారు లోకంలో ఉన్న వాటిని బట్టి ప్రార్థనలు ఎందుకు పెట్టించుకుంటారు ఈ లోకంలో ఉన్నవాటి బట్టి అంటే అవి లేకపోతే వీళ్ళు లేరన్నట్టు వీళ్ళ లేదు వీళ్ళ నమ్మకం లేదు వీళ్ళ విశ్వాసం లేదన్నట్టు ఎందుకు ఉపవాసాలు ఉంటారు కడుపు మార్చుకుంటారు ఈ లోకం కొరకు దేవుని కొరకు దేవుని సేవ కొరకు ఆయన పట్ల ఉండే వాటి కొరకు ఆశపడరన్నట్టు స్వార్థపరులు లోకాన్ని ఎంతగా అడుగుతున్నావో ఆయన కొరకు కూడా అంతగా నువ్వు అడగాలి కదా రెండు కావాలి కదా ఈ లోకంలో అడిగినావు పొందుకున్నావు సంతోషించినావు నీ పట్ల దేవుడు సంతోషించాలంటే నువ్వేం చేయాలా ఆయన సంతోషించాలంటే అది మాత్రమూ ఆలోచన చేయరన్నట్టు దాని పట్ల ప్రభు సన్నిధిలో ప్రయాస పడరన్నట్టు కాబట్టి దేవుడు మహానందముతో ఆనందించమంటున్నాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములను బట్టి కాబట్టి ఆయన మనల్ని ఎంతో వేదనతో ప్రసవించండు ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు ఇంత గొప్ప ఆధిక్యత ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు చేసుకున్నాడు ఆయన రాజ్యానికి మనల్ని ఒక హక్కుదారుడుగా చేర్చుకున్నాడు ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప ఆనందం దేవుడు మనకి కాబట్టి దానిని బట్టి ఆనందించాలా దానిని బట్టి సంతోషించాలా ఈ లోకంలో పొందుకునే వాటిలోని ఆనందం సంతోషం అది తాత్కాలికమే అది శాశ్వతమైనది కాదు ఈ కష్టం పైన ఇంకొక కష్టం వస్తుంది ఈ శ్రమ పోతే ఇంకో శ్రమ వస్తుంది అవి ఒక దినముతో ఒక అయిపోదు అన్ని దినాలు ఒకలాగనే ఉండవు కదా అన్ని రోజులు ఒకలాగనే ఉండవు కదా అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కదా కొన్ని దినములు కొన్ని రోజులు కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉంటాయి అప్పుడు దుఃఖపడతామా అప్పుడు ఏడుస్తూ కూర్చుంటామా అప్పుడు చేతగాని వాళ్ళలాగా శ్రమలో కృంగిపోతూ ఉంటామా అప్పుడు నీది ఎలాంటి భక్తి నువ్వు ఎలాంటి విశ్వాసి నువ్వు ఎలాంటి సేవకుడివి నువ్వు వట్టివాడివి ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రభులో బలవంతుడు కాలేదన్నట్టు ఆయన కృప పట్ల ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో నీకు ఆనందాన్ని ఇచ్చి చూడండి ఈ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో మరియు అతడు వారితో ఇట్లా పదండి కొవ్విన మాంసము బక్షించుడి మధురమైన దానిని పానము చేయడి ఇది తమకొరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునిన వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఎందుకు యుహోవయందు ఆనందించట వలన మీరు బలం ఆనందిస్తే బలం ఉంటుంది నూతనమైన ఉత్సాహం ఉంటది అదే దుఃఖపడితే ఏముంటుంది దిగులు పెట్టుకొని దుఃఖపడుతూ ఉన్న వాళ్ళు ఏమవుతారు పోయి మంచంలో కూర్చుంటారు అన్నట్టు ఎందుకు కాబట్టి పౌలు అందుకే చెప్పిండు నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాబట్టి మీరు దుఃఖపడకూడ ఎవరు దుఃఖపడేది పరిస్థితులను బట్టి సమయ సందర్భాలను బట్టి దుఃఖపడతారు అనుకూలంగా ఉంటే ఎవరు దుఃఖపడరు ప్రతికూలంగా ఉంటేనే దుఃఖపడతారు అన్ని మంచి జరిగితే అన్ని మంచి రోజులైతే ఆనందంగానే ఉంటారు సంతోషంగా ఉంటారు కొన్ని దినాలు అనుకూలంగా లేని అనుకో దుఃఖపడతా ఉంటారు కానీ దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే మీరు దుఃఖపడకుడి ఎందుకంటే యహోవయందు ఆనందించుట వలన మీరు బలం ఆనందిస్తే బలం ఆనందిస్తే సంతోషం వస్తుంది అందుకే అన్నాడు హవకు ప్రవక్త ఎందుకు ప్రభువగు యహోవయ నాకు బలము లేకపోతే నేను బలవంతుణ్ణి కాలేను బలహీనుడిని ఆ బలహీనత నా ప్రత్యర్థికి బలంగా ఉంటది ఎట్లా కొట్టాలంటే అట్లా కొడతాడు నీకు నమ్మకం ఉండదు నీకు విశ్వాసం ఉండదు నీకు నిరీక్షణ ఉండదు నీకు ధైర్యం కూడా ఉండదు ధైర్యం ఉంటే దుఃఖపడవు ధైర్యం లేని వాళ్ళు దుఃఖపడతారు అంటే ధైర్యం లేని వాళ్ళు పిరికి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎవరు పిరికి వాళ్ళంటే దుఃఖపడేవాళ్ళు కాబట్టి మనము దేవునిలో ఆనందించడం వలన మనం ఏమవుతామంట బలము పొందుకుంటాం అందుకు దావిధుడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతిస్తాను నిత్యము ఆయన కీర్తి నోట ఉంటుంది ఎల్లప్పుడూ అన్నాడు ఆయన అలా ఎప్పుడు దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ ఆయన మనపట్ల పట్ల చేసిన ఉపకారాలు మేలులు మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతతో మనం ముందుకెళ్తే ఇప్పుడున్న దినము దుఃఖకరమైన దినమైనా కానీ అది నీ ఏమాత్రమే ఏం చేయలేదు ఎందుకంటే అలా నీ జీవితాన్ని ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించడము సంతోషించడము ఆయనని సన్నతించడము ఆయనని కీర్తించడము ఇది అలవాటుగా చేసుకుంటే నేను దేవుణ్ణి ఏది దూరం చేయలేదు కాబట్టి దుఃఖపడొద్దు అని చెప్తున్నా ఎందుకంటే వాక్యాలు ఆడంబరంగా మనం చెప్తాం కానీ చాలా మంది చెప్తారు కానీ వాళ్ళకు ఒక విశ్వాసం అనే పరీక్ష పెడితే గాల్లో తేలిపోతారు అన్నట్టు చదువు రానోడు ఎగ్జామ్ పేపర్ ఇస్తే కష్టంగా పేపర్ ఇస్తే బిత్తర మొహం వేసుకొని ఎట్ట చూస్తాడో ఈరోజు విశ్వాసులు క్రైస్తవులు సేవకులు అట్ట బిత్త మొహాలు చూస్తున్నారు ఎవరు వస్తారా ఎవరా ఇట్లానే తయారైపోయినారు అంటే వీళ్ళు దేవునిలో ఏం ఆనందించడము సంతోషించడము ఆయనలో బలంగా ఉండడం లేకుండా పరీక్ష రానోడు బిత్రమోహం వేసుకొని ఎందుకు చూస్తాడు ఎవడు చూపిస్తే పాస్ అవుదమా అన్నట్టు ఉంటది వాడి దృష్టి ఈ రోజు కూడా క్రైస్తవ్యము సంఘము అంతగా చెడిపోయింది అంతగా హీన దశకు వచ్చిందన్నట్టు ఎందుకంటే దేవునిలో బలవంతులు కూడా ఇప్పుడు బలహీనులుగా మారిపోతున్నాయి పోరాడాల్సిన యోధులు యుద్ధంలో ఉండి యుద్ధము ఎలా చేయాలో చేతగాని వాళ్ళగా అంటే సౌలులాగా దేవుడు అభిషేకించి తనను రాజుగా యుద్ధం నేర్పరిగా పెడితే తన ప్రత్యర్థి అయిన గొల్లితును చూసి యుద్ధము చేయవలసిన వాడు చేత కాని వాడు అయిపోతే ఏమీ రాని యుద్ధము చేయని చేత రాని దావీదును దేవుడు అభిషేకించి యుద్ధమే రాని ఆయన చేత దేవుడు సహాయకుడిగా ఉండి యుద్ధము చేసి గెలిచింది ఈరోజు సేవకులు ఒకప్పుడు బాగా దేవుణ్ణిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు అంత నీచంగా తయారైపోతున్నారు ఎందుకు వాళ్ళ యొక్క స్థితి అంతగా దిగజారిపోతుందంటే ప్రభులో వాక్యంలో వీళ్ళు జీవిస్తలేదు వాళ్ళు ప్రభువులో ఆనందిస్తలేదు మనుషుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఎక్కడా జరుగుతుందని పరిగెత్తుతున్నారు ఎక్కడ జరుగుతుందా పలాని స్థలం అంటే ఎగబడుతున్నారే తప్ప నువ్వు నీ ప్రభువు దగ్గర అడగడము నీ పాపాలు ఒప్పుకోవడము ఆయన కృపా కనికరం పొందుకోవడము ఆయన ద్వారా ఇది లేదన్నట్ కాబట్టి పౌలు చెప్తున్నాడు పిల్లిపి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో మెట్టుకున్న సహోదరులారా ప్రభు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము చూడండి క్షేమం ప్రభునంద ఆనందిస్తే ఆ సమస్య అంత పెద్దదైనా కానీ దాన్ని నువ్వు లెక్క చేయకుండా నువ్వు నమ్మకం కలిగి బైరం కలిగి విశ్వాసం కలిగి ప్రభులో బలవంతుడు అయ్యి నువ్వు ఆ సమస్యను పోరాడే వ్యక్తివైతే అది నీకు క్షేమం దేవుళ్ళు ఆనందించమంటున్న దేవుడు ఆ అనేవాడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి నా కుమార్తె చిన్న కుమార్తె చావనయ్యి ఉన్నది నువ్వు వచ్చి నా ఇంటికి వచ్చి మీద చేతులు నా కుమార్తె బ్రతుకుతుంది ఆశతో వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేసిండు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆయన ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి నువ్వు ఎందుకు బోధకుని ఇబ్బంది పెడుతున్నావు నీ కుమార్తె చనిపోయింది కదా అంటే యేసుప్రభు ఏం చెప్పిండు వారి చెప్పిన మాట లక్ష్య నమ్మిక మాత్రం ఉంచమన్నాడు నమ్మిక పెడితే దేవుని మహిమ చూస్తావన్నట్టు కాబట్టి యేసుప్రభు ఏం చేసిండు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఏడుస్తుంటే ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారంటే ఈ కుమార్తె ఈ చిన్నది చావలేదు నిద్రించుతున్నది అంటే వాళ్ళందరూ యేసుప్రభుని అపహసించిండ్రన్నట్టు ఎందుకంటే వాళ్ళకి లేదు దేవుని పట్ల నమ్మకం విశ్వాసం కని తన దగ్గరికి వచ్చిన వాడికి నమ్మకము విశ్వాసం ఉంది తనను ఆశ్రయించి కాబట్టి తన యద్దకు వచ్చిన వారిని ఎవరిని నేను త్రోసివేయను కాబట్టి నేను సమస్తమును చేయగలను సమస్తం మీద నా తండ్రి నాకు అధికారం ఇచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేసిండు తలితకుమి అని చెబితే ఆ చిన్నది లేచి కూర్చుంది ఎవరైతే యేసుప్రభుని హేళన చేసి అపహసించిన నోళ్ళు ఏమైపోయినాయి మోయబడ్డాయి అన్నట్టు కాబట్టి దేవుడు సమస్తమును చేయగలడు సమస్తమును జరిగించగలడు సమస్తము మన పట్ల సమకూర్చి మేలుకై ఏదైనా జరిగించగలడు దేవుడు కాబట్టి సమస్తమును చేయగలిగే దేవుడు నీతో ఉంటే నువ్వు ఎంత బలవంతుడివి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు నిజంగా యశుప్రభులో నువ్వు ఉంటే నీలో ఆయన ఉంటే ఈ వాక్యము నీకు ఏముంటుంది జ్ఞాపకానికి వస్తుంది కదా నాలో ఉన్నవాడు బలవంతుడు ఇప్పుడు ఈ సమస్య ఆయనకన్నా బలమైంది కాదు కదా ఈ బాధ ఆయనకన్నా పెద్దదేం కాదు కదా ఈ కష్టం ఈ కలిగి ఉన్నది ఏదైనా కాదు కదా కాబట్టి నా ప్రభు బలవంతుడు ఇప్పుడు ఆ ప్రభు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు నేను నా తండ్రి మేమిద్దరము ఒకటై ఏకమై ఉన్నప్పుడు నేను బలవంతుణ్ణి ఈ సమస్య ఈ బాధ ఈ కష్టం ఈ శ్రమ ఈ అనారోగ్యం ఇవి ఏవి నథింగ్ అనుకున్నవాడు భయపడడు అన్నట్టు సమస్యను చూసి ఆ సమస్యను లక్ష్య పెట్టువాడే భయపడతాడు అందుకు సమస్యలను కష్టాలను బాధలను మనం భూతార్థంలో చూడద్దు సమస్యలను కష్టాలను బాధలనుమో భూతార్థంలో చూస్తున్నాము దేవుణ్ణి మాత్రము కంటికి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు అయిపోయినారు క్రైస్తవులు ఈరోజు ఆ రీతిగా ఉంటే నువ్వు గుడ్డి ఇక మీదట నీ కన్నులు తెరుచుకొని నన్ను చూడమని చెప్తున్నాడు దేవుడు నా వాక్యాన్ని చూడు దానిలో నమ్మడం చూడు దాని మీద ఆధారపడి ఆశ్రయం చేసుకొని నా ద్వారా నువ్వు బలవంతుడు ప్రభు కాబట్టి మనము ప్రభునందు ఆనందిస్తే అది మనకు క్షేమకరం అదే దుఃఖపడితే లేదన్నట్టు అదే బలహీనుడువైతే లేదన్నట్టు అదే కాబట్టి చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో తాను శోధింపబడి శ్రమ గనక ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే మన ప్రభు కూడా శోధింపబడ్డాడు ఆ శోధింపబడిన ఆయనకి కూడా శ్రమ కలిగింది ఆయన కూడా శ్రమ పొందిండు ఆయన కూడా శ్రమను అనుభవించినాడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు ఈరోజు నువ్వు శోధనలో ఉండొచ్చు ఈరోజు నువ్వు శోధింపబడి ఉండొచ్చు కానీ నువ్వు ప్రభులో ఆనందించే ప్రభునందు సంతోషించే ప్రభునందు బలవంతుడివైతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వేం చేస్తావు పట్టుకుంటావు మనుషులను పట్టుకోవు వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఎవరంటే దేవుళ్ళు లేని వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాలు చదివి ఉంటాం ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వినుంటాం ఎంతమందికి చెప్పుంటాం ఎంతమంది ద్వారా వినుంటాం కానీ ఏమైంది ఈరోజు నీ విశ్వాసము ఏమైంది నీ భక్తి ఏది నీ దేవుని మీద ఆధారపడ్డంటే వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా వాళ్ళు వచ్చి పెట్టాలా నేను మాత్రము నా జీవితాన్ని మార్చుకోను నా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోను నేను మాత్రము దేవుణ్ణిలో ఉండను కానీ ఎదుటి వారి ద్వారా ఇవన్నీ పొందుకోవాలన్నట్టుంటారు మనుషులు ఒకప్పుడు చేస్తాడు కొంత మట్టుకి ఎందుకు నీలో నమ్మకం కలగడానికి దేవుణ్ణి నువ్వు విశ్వసించడానికి ఆయన ఉన్నాడనే దానికి చేయడానికి కొంతకాలము కొంత మట్టుకి ఇతరుల ద్వారా చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు చేయడం మానేస్తాడు లేకపోతే నువ్వు దేవుణ్ణి వెంబడించకుండా దేవుని వైపు చూడకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు మనుషులని ఎట్లా ఆశ్రయిస్తావు అంటే నీకు కష్టం కలిగిన నీకు బాధ కలిగిన నీకు శ్రమం కలిగిన వెంటనే నీ మదిలో వెలగాల్సింది నేను కనబడాల్సింది నేను నీ దృష్టి ఎందుకు మనుషులు అయిపోతుంది కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు ఆయన ఎట్లా శోధింపబడి శ్రమ పొందిండో చూడండి ఈరోజు నువ్వు శోధనలో గుండా వెళ్ళే వ్యక్తివైతే ఈరోజు నువ్వు శోధింపబడే వ్యక్తివైతే ఆ శోధన ఏదైనా కానీ సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇందుకు ఆనందించాల ఇందుకు ప్రభునందు సంతోషించాల ఇందుకు ప్రభునందు నేను బలవంతుని ఈరోజు ఈ శోధనలో వెళ్ళిన నాకు నా ప్రభు ఈ శోధనలో ఉన్న నాకు సహాయము చేయగస్తానన్నప్పుడు నేను బలవంతున్నే కదా ఆయన అన్నిటినీ జయించిన వాడు కదా అన్నిటి మీద అధికారం కలిగిన వాడు కదా అన్నిటికీ ఆయన మాటకి లోబడతాయి కదా కాబట్టి అలాంటి దేవుడు నీకు సహాయము నేను చేయగలను అన్న భరోసా నీకు ఇస్తాడు అంత గ్యారెంటీ నీకు ఇస్తాడు అంత అసూరెన్స్ నీకు ఇస్తాడు నువ్వు వాక్యంలో జీవించే వ్యక్తివైతే దేవుని వైపు చూసి విశ్వాసాన్ని అనుసరించి కొనసాగించుకొని ముందుకు పోయే వ్యక్తివైతే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు నువ్వు నిలబడతావు అన్నట్టు కాబట్టి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో నా సహోదరులారా మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఏరిగి కాబట్టి నిన్ననో మొన్ననో మా భార్యనో ఎవరు అంటున్నారు వాక్యంలో దేవుల్లో నీకు ఓర్పు ఉంది కానీ మా పట్ల మీకు ఓర్పు లేదంటున్నాను నాకు బాధ ఏం అనిపించలేదు కానీ ఆ పరిస్థితులను బట్టి ఇది ఒక బలహీనత ఇది చాలా మంది ద్వారా విన్నాను ఇప్పుడు దానిని నేను జయించడానికి ప్రయాసపడతాను ఎందుకు దేవుడు చెప్తుండంటే మనకి ఒక పరీక్ష ఉంటుంది ఏంటిది ఆ పరీక్ష విశ్వాసం అనే పరీక్ష నేను బాగా చదువుతాను నా అంత గొప్ప సేవకులు లేడు నా అంత జ్ఞానం గలవాడు లేడు నా అంత తెలివి కల్లో వాళ్ళడు మంచి వాళ్ళనుకుంటే చెప్పుకుంటే కాదు విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైపోతుంది క్రియలు లేని విశ్వాసము వ్యర్థం కాబట్టి నేను గొప్ప భక్తి పరుణ్ణి నా అంత ప్రార్థనా పరుడు లేడు నా అంత దేవుణ్ణి నమ్మినోడు లేడు నా అంత దేవుని సన్నిధికి వచ్చేవాడు లేడు నాలాగా ఎవడు లేడు నేను అంతగా యేసు ప్రభులో విశ్వాసంలో ఉన్నాను అనుకునే వ్యక్తికి అంతగానే ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు ప్రతిదీ పరీక్ష ద్వారానే దేవుడు రుజువుపరుచుకుంటాడు కాబట్టి చెప్తున్నాడు కాబట్టి ఏసు ప్రభు నందు ఉన్న విశ్వాసులు ప్రతి ఒక్క విశ్వాసికి సేవకుడు కూడా ఏసు ప్రభు పట్ల ఒక విశ్వాసి అన్నట్టు కాబట్టి చెప్పేనా నేనైనా వినే మీరైనా ఈ లోకంలో ఉన్న ఎవరైనా కానీ ప్రభు అయినా యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు ఒక విశ్వాసి అన్నట్టు ఈ విశ్వాసి ఈ విశ్వాసులకి ఒక పరీక్ష ఉంటది ఏంటంటే విశ్వాసం అనే పరీక్ష ఆ పరీక్ష కలిగినప్పుడు మనం ఎట్లా ఉండాలంట ఓర్పును పుట్టించనని ఎరిగి కాబట్టి మీరు నానా విధములైన కాబట్టి ఆ నానా విధములంటే అది ఏదైనా కావచ్చు భార్య ద్వారా కావచ్చు బిడ్డల ద్వారా కావచ్చు సేవకుల ద్వారా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా నీకు ఉన్న బలహీనతల ద్వారా వచ్చే శోధనలు కావచ్చు వాట్ ఎవర్ అంటే ఏదైనా కానీ ఆ వచ్చే శోధన అది ఏదైనా కానీ ఎందుకంటే మన బలహీనతలు కూడా ఒకసారి మనకి పరీక్షలాగా వస్తాయన్నట్టు ఒకప్పుడు నాలో ఉన్న బలహీనతని దేవుడు శోధించినప్పుడు శోధకుడు నా ఆ బలహీనతని మరలా ఏం చేస్తాడు నన్ను టెంప్ట్ చేపిస్తాడు అంటే ఒకప్పుడు తాగేవాడికి దృష్టి లేదనుకో మరలా ఆ సమయాన్ని సందర్భాన్ని పెడతాడు ఓర్పు లేనోడు ఓపిక లేనోడు ఇది సైతానుడు అని గ్రహించలేనోడు ఏం చేస్తాడు డ్రింక్ చేస్తాడు తాగుతాడు పాపం చేసేవాడు ఒకప్పుడు అపవిత్రంగా వ్యభిచారంలో ఉన్నవాడు మార్పు చెంది మారిన అదే సందర్భం ఒకవేళ వచ్చి జారిపోయిందనుకో ఏం లేదన్నట్టు శూన్యమే అనట్టు కాబట్టి ఈ నానా విధములైన ఈ పరీక్ష అది ఏదైనా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఏదైనా గాని ఈ పరీక్షలో కాబట్టి ఈ శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకుని కాబట్టి కాబట్టి ప్రతిదీ ఎందుకు ఈ శోధన వస్తుంది ఈ శ్రమ ఎందుకు వస్తుందంటే ఒకటి నీ విశ్వాసానికి పరీక్ష ఇంకొకటి నీ అవిధేయతకు కూడా ఒక పరీక్ష అన్నట్టు అది ఆ తప్పిదం చేయబట్టి ఈ రోజు ఈ బాధ అనిపిస్తున్నాం ఒకప్పుడు నిర్లక్ష్యంగా ఉండినావు కాబట్టి దాని మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నాం కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుందంటే విశ్వాసలకి యసుప్రభు నమ్మినోళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని అనుకూలంగానే ఉండవు ప్రతికూలంగా కూడా దేవుడు మనకి ఆమోదిస్తాడు కాబట్టి నాన విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందము అని ఎంచుకుని ఎందుకు ఇక్కడుంది ఈ శోధనలో మనం ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు సంపూర్ణులను సంపూర్ణతలోకి వస్తామంట ఏది ఈ విశ్వాసం అనే పరీక్షలో మనం ఉన్నప్పుడు ఆ రీతిగా ఓర్పు కలిగి నానా విధములైన శోధనలో మనం ఉన్నప్పుడు అది ఎప్పుడైతే మహానందమని ఎంచుకుంటామో చూడండి మనం ఏమైపోతామంట మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలోనైనా కుదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి కాబట్టి ఇప్పుడు అంజురపు పండ్లు పూయలేదు ద్రాక్ష చెట్లు ఫలాన్ని ఇవ్వలేదు శనిలోని పాయరు పంటకు రాలేదు చాలలో పశువులు లేవు గొర్రెలు లేవు ఏవీ లేవు ఇప్పుడు నాకు ఓర్పు లేదనుకో ఏమవుతుంది ఓపిక ఓర్పు సహనం నేను కోల్పోయినాననుకో దేవుణ్ణి దూషించాల్సి వస్తుంది కాబట్టి చూడండి యాకోబ రాసిన పత్రిక ఒకటిలో పన్నెండు సహించువాడు ధన్యుడు ఎందుకు అతడు శోధనకు నిలిచిన ప్రభువు తను ప్రేమించు వారికి చేసిన జీవ కిరీటమును పొందును కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తానంటే పేదలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కాబట్టి అవసరాన్ని బట్టి దావీదు దావీదు దాని ఆయన కూడా శోధనలో పోయండి శ్రమలో కూడా పోయి చూడండి అలాగే శద్రకు మెసకు అభిత్నం కాబట్టి ఎంతో మంది అనుకూలంగా లేవు వాళ్ళ జీవితాలు ఏవి అనుకూలంగా లేవు ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా పోయిన వాళ్ళే కాబట్టి ఏబు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు ప్రతికూలంగా కూడా కొంత కాలం మారిందన్నట్టు కాబట్టి ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించపోవు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసో ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుండే మనకి శోధనలు కలిగిన చూడండి మనం మాత్రము దుఃఖపడద్దు మహానందమని ఎంచుకోవాల కాబట్టి శోధనలో ఉంటే ఏం చేయాల ఆ శోధన ఎందువల్ల కలిగింది అన్నది నీకు తెలిస్తే నువ్వు సహిస్తావన్నట్టు జయిస్తావన్నట్టు కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు ఎందుకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే శోధనలు యశుప్రభు చెప్పిండు మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు ఉండి ప్రార్థన చేయమన్నాడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీకు శోధన కలిగిందంటే ఇక్కడ ఉందో అర్థం అన్నట్టు నువ్వు ప్రార్థన చేయక కాదు ప్రార్థనలో లేవు కాబట్టి కాదు నీకు నువ్వు కలిగి ఉన్న యొక్క విశ్వాసము పరీక్షించబడాలా ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయని కాదు ప్రార్థన చేసిన శోధన కలిగిన నీ విశ్వాసము పరీక్షించబడాలా నువ్వు పరీక్షించబడాలా నువ్వు పరీక్షించబడకపోతే ను బలవంతుడు కాలేదన్నట్టు కాబట్టి దేవుడు అందుకే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాబట్టి యేసు ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించాలా సంతోషించాలంటే శోధన బాగానే ఉంటది కాబట్టి కొంతకాలము దుఃఖం ఉంటుంది ప్రస్తుతము కొంచెం కాలము దుఃఖం ఎందుకు అవసరాన్ని బట్టి ఎందుకు నిన్ను పరీక్షించాలా నీ అమూల్యమైన విశ్వాసము ఇప్పుడు పరీక్షించబడాలా కాబట్టి అనుకూలంగా ఉండదు ఎందుకు ఏబు గంధంలో కూడా మనం ఏబు జీవితంలో చూస్తాం కదా తను ఏ తప్పు చేయనప్పటికీ ఎందుకు పరీక్షించబడ్డాడు ఆయన విశ్వాసం అక్కడ పరీక్షించబడింది కాబట్టి దేవుడు శోధకుడు కదా యశుప్రభు దగ్గరకు వచ్చి శోధించినట్టు ఏబు కూడా శోధించండు దేవుడి ఇచ్చిండు అధికారం కాబట్టే శోధకుడు ఆయన యుద్ధకు రాగలిగిండు అంత ముందు రాలేడు ఎందుకంటే ఆయన కంచవేసిండు కాబట్టి ఆ కంచం లేదు కాబట్టి పడు రాగలిగండి కాబట్టి మనకి ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది కాబట్టి కొంతకాలము దుఃఖము కాబట్టి దుఃఖము కలుగుతుంది కాబట్టి ఇప్పుడు దుఃఖపడాలా కాబట్టి దుఃఖపడకూడి యహోవనందు ఆనందించటం వలన మనము బలము పొందుతాము మన విశ్వాసము బలము కలిగింది ఉంటుంది ఈ పరీక్షలో ఈ వచ్చిన ఇది కూడా కనుమరుగైపోతుంది కాబట్టి చూడండి కొరందీలుపు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడో వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు నువ్వు ఆ పరీక్ష నిగ్గతవు ఎంతవరకు అంత దేవుడు ఆమోదిస్తాడంట నువ్వు జయించినంత మట్టుకే దేవుడు నమ్మదగినవాడు ఎందుకు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగుజేయును తాను శోధింపబడి శ్రమ పొందిను గనక వారికి సహాయము చేయగలను అన్నట్టు ఈ వాక్యము నీ శోధనలో నీకు రావాలన్నట్టు ఈరోజు నువ్వు కలిగి ఉన్న శోధన అది సహించలేనిదైతే అది నువ్వు గెలవలేదైతే నువ్వు గెలవలేనంత మట్టుకు దేవుడు నీకు అనుగ్రహించడం మనం చేయగలిగినంత మట్టుకే దేవుడు ఆమోదిస్త ఒకవేళ దానికి మించొచ్చినా నేను నమ్మదగిన వాడును చెప్తున్నాడు ఎందుకు ఆనందించాల ఎందుకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాల నానా విధములైన శోధనలు వచ్చినా నేను ప్రభునందు అంటే ఏసుక్రీస్తు ప్రభునందు నేను బలవంతుడిని ఆయన ఎందు నేను ఆనందించడం వలన ఆయన ఎందు సంతోషించడం వలన నేను బలం పొందుకుంటా ఎందుకంటే ఆయనలో ఎప్పుడైతే ఆనందిస్తానో ఎప్పుడైతే ఆయనలో సంతోషిస్తానో ఆయన బలవంతుడు దేవుడు కాబట్టి నేను బలవంతుణ్ణి ఈ శోధన కన్నా నేనే బలవంతుణ్ణి ఇది కాదు కాబట్టి దేవుడు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియుడు కాబట్టి దేవుడు శోధించడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుజేయను కాబట్టి చూడండి ఇప్పుడు శోధన కలిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము కొంచెం నాకు దుఃఖము కలిగింది కాబట్టి నేను దుఃఖపడాలా నేను కురింగిపోవాలా నిరుత్సాహపడాలా అధైర్యపడాలా అవిశ్వాసం పెట్టాలా అపనమ్మకం పెట్టాలా ఒకవేళ నా వల్ల చేత కావట్లేదు ఈ శోధనని జయించడానికి ఈ సోదరుని ఎదుర్కొని నిలబడ్డం నాకు చేత కావట్లేదనుకో దేవుడు వాక్యం చెప్తుంది కదా ప్రభు నమ్మదగిన వాడు నువ్వు సహింపగలగాలంటే తప్పించుకుని మార్గం కూడా కలుగు చేస్తాను అంటుండ కదా సహాయపడతానంటుండే కదా ఇప్పుడు ఏసుప్రభు వైపు చూడు ఇప్పుడు ఆనందించు సమస్య ఏమైపోయింది పరిష్కారం బాధ ఏమైపోయింది కనుమగైపోయింది ఎందుకు ఆ బాధ నుంచి పరిష్కారం దొరికింది కాబట్టి చూడండి ఎందుకు ఈ వాక్యం దేవుడు మాట్లాడుతుండే ఆయన తప్పించుకునే మార్గాన్ని నేను మీకు కలుగజేస్తాను నేను శోధింపబడ్డాను మీరు శోధింపబడితే మీకు సహాయం చేస్తాను మీరు ప్రస్తుత కాలము మీకు దుఃఖము మీకు కలిగిన దుఃఖపడకడి అంటున్నాడు దేవుడు కాబట్టి చూడండి పిల్లి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో క్రీస్తు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను కాబట్టి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే సరిపోదు ఆయన పక్షాన కూడా మనకేం అనుగ్రహించబడిందంట శ్రమ శోధన కలిగితే ఎందుకు కలిగింది విశ్వాసం అనే పరీక్ష కొరకు అది మహానందం అని ఎంచుకోమన్నాడు మీరు సహింపగలిగినంత శోధనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒకవేళ నువ్వు సహించలేకపోతున్నా కానీ దేవుడు నమ్మదగిన నీకు సహాయం చేస్తానంటుండు నీ శోధనలు నువ్వు ఎలా తప్పించుకోవాలో నీకు నేను మార్గాన్ని తెలియజేస్తానంటుండు కాబట్టి నా ఎద్దకుర నా సన్నిధిలో నిలబడు నా వైపు చూడు ఇప్పుడు నా వైపు కన్నులెత్తి నన్ను అడుగు నన్ను ఆశ్రయించి నా మీద ఆధారపడు నన్ను నమ్ము నా మీద నమ్మిక మాత్రం ఉంచు నన్ను అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మనుషులు ఎల్లప్పుడూ మనతో ఉంటారా చెప్పు ఆ మనుషులు ఉన్నంతసేపు నీ పక్కన ఉంటారు బాగానే ఉంటది ఒకవేళ మనిషి లేనప్పుడు నీ పరిస్థితి ఏమైపోతుంది నా పరిస్థితి ఏమైపోతుంది కానీ ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన యుగ యుగములు సదా నేను మీతో ఉన్నాను అన్నాడు ఈరోజు నీ విశ్వాసం ఎవరి మీద ఉన్న మనుషులు నీతో ఎల్లకాలం ఉండరు ఎల్లకాలము నీకు వాళ్ళు ఉండరు ఉన్నంతసేపు ఆధారపడ్డావు ఉన్నావు తర్వాత లేనప్పుడు నీ పరిస్థితి ఏంది ఆ మనిషి లేకపోతే నీ పరిస్థితి ఏంది కానీ యసుప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఎక్కడుంటే అక్కడ మనతో ఉంటాడు ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు మనతో ఉన్న దేవుడు ఆయన సదాకాలం నేను జీవించి ఉన్నాను అన్నాడు దేవుడు కాబట్టి యశుప్రభు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన నమ్మిన వారికి ఆయనని వెంబడించే వారికి ఆయన పక్షమును కూడా మనకు శ్రమలు అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఏపీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విదేయతను నేర్చుకునిను కాబట్టి శోధనకి ఏం కలుగుతుంది ఈ అమూల్యమైన విశ్వాసము పరీక్షించబడుతుంది అలాగే శ్రమల వల్ల మనం ఏం నేర్చుకుంటామంట విధేయత బుద్ధి వచ్చింది తప్పిదాలు చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సోమరిగా ఉన్నప్పుడు దేవుని ప్రకారంగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే శ్రమలు కలుగుతాయో అప్పుడు ఆ శ్రమంలో మనకేమొస్తుందంట విధేయత వచ్చదంట ఆ శ్రమ నీకు నీ జీవితాన్ని నువ్వు చేసిన విధానాన్ని గుర్తు చేస్తే ఇక మీదట నువ్వు అది చేయకుండా ఉంటావన్నట్టు కాబట్టి యశుప్రభు తండ్రి విధేయత నేర్చుకున్నాడు ఆయన కూడా శ్రమ చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో మరియు ఆయన ఆకార మందు కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొని ఆయన విధేయత చూపించిండు ఆయన శ్రమపడి క్రీస్తు శరీరమందు శ్రమపడి ఆయన ఎందుకు శరీరమందు శ్రమపడిందంటే పాపులమైన మనము రక్షించబడడానికి నశించిపోతున్న మనము రక్షించబడడానికి మనమంతా పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించడానికి మనమందరము ఆయన ద్వారా నిత్య ఆయన ద్వారా పరిశుద్ధతను ఆయన ద్వారా పొందుకోవడానికి పాపము లేనివాడు చూడండి పాపాన్ని మన పాపాలు ఆయన మీద వేసుకొని అయన మన కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి మరణం పొందినంతగా ఆయన శ్రమ పడి తండ్రికి విధేయత చూపించిండు అగతమైన తోటలో ఆయన చేతిలో ఉన్న పాత్రతో మాట్లాడతాడు దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు ఏం విధేయత చూపిస్తున్నావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నమ్ముకుంటే సరిపోదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే సరిపోదు నీకు శోధనలు రావు నీకు శ్రమలు రావని బైబుల్లో ఎక్కడే చెప్పలేదు దేవుడు యసుప్రభు నమ్ముకుంటే అన్ని రోజులు ఒకలాగుంటాయని చెప్పలేదు అలా బోధించకూడదు కూడా ఎందుకంటే అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు బోధించినావు కాబట్టి వాళ్ళ విశ్వాసము పరీక్షించబడినప్పుడు అందరూ వెనుక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ విధానం తెలియదు కాబట్టి కాబట్టి యహోన్ సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో దేవుడు చెప్పింది నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును కాబట్టి యసు ప్రభుయే చెప్పింది ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రతి విశ్వాసికి శ్రమగలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నా నేనను కాబట్టి ఏబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనంలో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దుఃఖపడేవారు ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు కృంగిపోయిన వాళ్ళు నిరుత్సాహంలో ధైర్యం ఉండదు దేవుడేమో మనకు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకోండి దుఃఖపడబాకండి ధైర్యము తెచ్చుకుంటేనే నువ్వు బలవంతుడు కాగలవు లేకపోతే ఉండలేమన్నట్టు కాబట్టి ఈరోజు ఎంతో మంది ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు ఎంతో మంది దుఃఖపడుతున్నారు ఎంతో మంది శ్రమంలో కృంగిపోతున్నారు ఎంతో మంది చూడండి వాళ్ళు ఆశించింది జరగలేదని ప్రభుని దూషిస్తూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది చల్లబడిపోతున్నారు కాబట్టి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును కాబట్టి ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించచ్చు కాబట్టి నిరీక్షణ ఉంటే నీలో ధైర్యం ఉంటుంది అప్పుడు సంతోషిస్తావు అప్పుడు ప్రభునందు ఆనందిస్తాం అప్పుడు ప్రభు ద్వారా నువ్వు బలవంతుడిగా అదే కృంగిపోతే ఏమి చేతగాని వాడు కూడా వాక్యం ఉంది చెప్పండి శ్రమదినాన కృంగిపోతే వాడు చేతగాని వాడు అగుదుడు ఏం చేయగలడు మనకు తెలుసు అపవాది వాడు నిరాదాయుడు వాడు ఓడిపోయిన వాడు కొరప్రాణంతో ఉన్నవాడు వాడు మనల్ని ఏం చేయగలుగుతాడు కానీ నిరాదాయుడు ఎప్పుడు బలవంతుడు అవుతాడంటే నువ్వు బలహీనమైనప్పుడు కాబట్టి సైతాన్ గురించి లెక్క చేయాల్సినంత అవసరం లేదు నిరాదాయుడు ఆల్రెడీ ప్రభు చేతిలో ఓడిపోయిన వాడు నీ పాదాల కింద ఉన్నవాడు వాడి స్థానం నీ పాదాల కింద ఎందుకంటే సమాధాన కర్త్యు దేవుడు తాతాను శీఘ్రముగా మీ పాదాల కింద అనగద్రోకును నీ స్థానం ఎలాంటిది వాడి స్థానం ఎలాంటిది ఈ సత్యం తెలిసిన నువ్వు వాడిని లక్ష్య పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నిరాదాయుడు బలవంతుడు అయిన వాడిని ఏం చేయలేడు బలహీనులనే చేయగలడు కాబట్టి సైతాను ఓడిపోయిన వాడు ప్రభు ఎప్పుడో ఓడగొట్టిండి ఆయన తొక్కేసిండు తన పాదాల కింద కాబట్టి వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడంటే నువ్వు బలహీనమైనప్పుడు కాబట్టి నువ్వు బలహీనం అవుతావంటే అది ఏదైనా కానీ శోధన కానీ శ్రమ కానీ నువ్వు ఎప్పుడైతే దుఃఖపడతావో ఎప్పుడైతే నువ్వు పిరికి నీ చాప్టర్ క్లోజ్ వాడికి బలం వస్తుంది అంటే నువ్వు తొక్కాల్సిన స్థానంలో వాడు నిన్ను దొక్కుతుడు అన్నట్టు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వాడు నిరాదాయుడు ఓడిపోయిన వాడు బలహీనుడు వాడి దగ్గర ఏమీ లేదు నీకు వాడి మీద అధికారం ఉంది నీకు వాడి మీద శక్తి ఉంది నీ మాట వాడు వింటాడు యశుప్రభు దగ్గర శోధించినప్పుడు నీ ప్రభుని శోధించకూడదంటే వాడు వెళ్ళిపోయింది కదా శోధకుడు కలగొట్టిండి కదా ప్రభు కాబట్టి వాడు నిరాదాయుడు బలహీనుడు నువ్వు ప్రభునందు బలవంతుడివి నువ్వు ప్రభునందు శక్తివంతుడివి ఎందుకు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు నువ్వు దహించు అగ్నివి నీలో ఉన్న దేవుడు అగ్ని అయ్యి ఉన్నప్పుడు నువ్వు ఒక అగ్ని చూాలది వాడు చీకటి నీ వద్దకు రాగలడా నిన్ను ముట్టగలడా ముడితే వాడు ఏమవుతాడు నీ అగ్నిలో కాల్చిపోయి కదా నువ్వు మండుతున్న పొదలాంటివి కదా నీలో అగ్ని ఉన్నప్పుడు నువ్వు అగ్నితో అభిషేకించబడినప్పుడు వాడు ఎట్లా నిన్ను ముట్టగలడు అగ్ని ఎప్పుడు ఆరిపోతదో అప్పుడు వచ్చి ముడతాడు కాబట్టి మనం ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెడతామో పిరికి వాళ్ళం అవుతాం అందుకు దేవుడు మనకు శక్తియు నీ దగ్గర ఏముంది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మ మనకి ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు సైతాన్ వచ్చేదే పిరికి వాళ్ళ దగ్గరికి ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువులో మనము ధైర్యాన్ని విడిచిపెడతామో మనము దుఃఖపడతామో మనలో ఎప్పుడైతే కృంగుదాలు వస్తుందో మనలో పిరికితనం వస్తుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో వాన్ని ఎదిరిస్తావో వాడిని దాకా అపవాదిని ఎదిరించుడి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించమన్నాడు కదా ఎదిరించాలంటే నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు కాబట్టి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండు కాబట్టి ఎవరు ధైర్యాన్ని విడిచిపెడతారంటే నిరీక్షణ లేని వాళ్ళు నిరీక్షణ కలిగిన వాళ్ళు ప్రభునందు ఆనందిస్తారు ప్రభునందు సంతోషిస్తారు దుఃఖపడరు కదా ఈ లోకంలో శ్రమగలిగితే మీరు ధైర్యం తెచ్చుకోండి ఇంతే తప్ప మీరు దుఃఖపడద్దు దేవుడు దుఃఖపడితే పిరికితనం వస్తుంది అప్పుడు అవిశ్వాసం వస్తుంది అపనమ్మకం వస్తుంది నీకులో నమ్మకమే ఉండదు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే నమ్మకం నీకు ఉండదన్నట్టు చెప్పు నీలో యేసుప్రభు ఉంటే ఆల్రెడీ సిలువలో ఓడించిన ఆయన నీలో ఉంటే నీతో ఉంటే ఆల్రెడీ ఓడిపోయినట్ వచ్చి నీ దగ్గర ఏం చేయగలడు కాబట్టి ఏప్రిల్కి రాసిన పత్రికా పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఎవరు వెనుక తీస్తరు అంటే సందేహించిన వాళ్ళు అనుమానించిన వాళ్ళు దేవుని పట్ల అభ్యంతర పడేవాళ్ళు వీళ్ళు దేవుని మహిమని చూడలేరు దేవుని శక్తిని అనుభవించలేరు పైకి భక్తి గలవారే కానీ ఏ శక్తి లేదు కాబట్టి దేవుడు చెప్తుడు మనము ఎప్పుడైతే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాస కలిగిన వారమై ఉన్నాము కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పిరికి వాళ్ళు రాజ్యానికి పోలేరు నువ్వు పిరికివాడిగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నువ్వు అవిశ్వాసం దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఎవరు అవిశ్వాసులు ఎవరు పిరికి సమస్యను బట్టి శోధనను బట్టి కష్టాన్ని బట్టి అపాయాన్ని బట్టి ఆపదను బట్టి కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కలిగి ఉన్న సమస్యలను బట్టి ఉన్నవాళ్ళు అవిశ్వాసలు అపనమ్మకలు అవిధేయులు పిరికి వాళ్ళు పిరికి వాళ్ళలో ధైర్యం ఎక్కడుంటుంది బలంగా ఉన్నవాడు బలవంతుల్లో ధైర్యం ఉంటుంది కానీ పిరికి వాళ్ళలో ధైర్యం ఎక్కడుంటుంది ఈ బలవంతుడిలో విశ్వాసం ఉంటుంది బలహీనుల్లో అవిశ్వాసం ఉంటుంది బలమైన నమ్మకం ఉంటుంది బలహీనుల్లో అపనమ్మకం ఉంటుంది కాబట్టి పిరికి వాళ్ళు ఎవరంటే ధైర్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళు దుఃఖపడే వాళ్ళు వీళ్ళు పిరికి వాళ్ళు ఈ పిరికి వాళ్ళు ఈ అవిశ్వాసులు నశించిపోతారు ఎందుకంటే అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి పోరు పిరికి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి పోరు కాబట్టి ఏ విషయంలో కూడా మనలో దుఃఖము కలగకూడదు మనలో పిరికితనం కలగకూడదు మనం ఎప్పుడు బలహీనులము కానేకూడదు నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు నీ విరోధి బలవంతుడు అవుతాడు కాబట్టి పౌలు అంటే నేను ఎప్పుడు బలహీను అప్పుడు ప్రభునందు బలవంతున్న ఎందుకు నేను నిరీక్షణతో ఎప్పుడైతే నేను కలిగి ఉన్నాను ప్రార్థనలో ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉన్నాను నేను నా సమస్య మీద నేను నేను కలిగి ఉన్న పరిస్థితుల మీద పోరాడుతున్నా అపవాదిని ఎదిరిస్తున్నా నేను శోధనలో ఉంటే నాకు సహాయం చేయవాడు నా ప్రభు నేను శ్రమ పడుతుంటే నా శ్రమంలో నాకు తోడుగా ఉన్నవాడు నా ప్రభు కాబట్టి ఏవి అనుకూలంగా ఉన్న ఆ టైంలో నేను బలహీను కాదు నన్ను పలపరుచువాడు ప్రభు యసుప్రభు ఆయన బలవంతుడు కాబట్టి అలాంటి బలవంతుడైన దేవుణ్ణి నమ్మిన నేను బలవంతుని ఆయనని కలిగి ఉన్న నేను కూడా బలవంతుణ్ణి ఆయన శక్తిమంతుడు యశుప్రభు నిజంగా నాలో ఉంటే నేను శక్తిమంతుణ్ణి ఆయన శక్తి ముందు ఈ లోకంలో ఏది నిలవలేదు పేతులు నీ ఎదుట పాతల లోకపు ద్వారాలు కూడా నిలవలేవు అంత గొప్ప ఆధిక్యత కదా దేవుడు మనకిచ్చాడు నీ ఎదుట ఏది నిలవలేదు కదా ఏవి నీ ఎదుట ఉండలేవు ఎందుకంటే ఆయన సేవకులను అగ్నిజ్వాలలుగా మార్చిండు దేవుడు చెప్పు కాబట్టి చూడండి ఏప్రిల్ రెండో దేవు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయను యహోవ నామము స్థుతి కలుగునుగాక కాబట్టి దేవుడు ఇచ్చిండు దేవుడు తీసుకోండు మరలా దేవుడు ఇవ్వగలడు కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఏదైతే ఏ పోతే అంటుండో ఆయనకు అన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు మరలా ఇస్తాడు అనే విశ్వాసం ఉంటే అలాంటి నమ్మకం ఉంటే నిరీక్షణ ఉంటే దేవుణంలో విశ్వాసంతో దేవుని పట్ల ఉండగలుగుతారు అలా లేని వాళ్ళు ఉండలేరు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఒక్క వాక్యం చెప్పి క్లోజ్ చేస్తున్నాను కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము రెండో వచనం మూడో వచనము గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టవాడు కాబట్టి మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు చూడండి ఆయనకు మించిన శక్తి కలిగింది ఈ లోకంలో ఏదీ లేదు కాబట్టి బాప్తి మించి యోహన్ ఏమన్నాడు నా వెనక వచ్చివాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు విపుటకైనను మోయిటకైనను నేను పాత్రుడును కానని మన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అధిక శక్తి గలవాడు కాబట్టి మీలో ఉన్నవాడెవరు మీలో నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటే నువ్వెలాంటి వాడివంట అధిక శక్తి ఏది నీ ఎదుట నిలవలేదు ఏది నిన్న ఏమాత్రము చేయలేదన్నట్టు మరణకరమైనది తాగినను ఏది ఏమాత్రం మీకు హాని చేయదన్నాడు కాబట్టి ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టి దేవుడు గొప్పవాడు అయితాను ఎట్లా గొప్పవాడు వాడు బలహీనుడు కదా ఇప్పుడు ప్రభునందును ఉంటే ప్రభునందును బలవంతుడు అయితే ప్రభునందును ఉంటే ప్రభుయందును ఉంటే ఆయన శక్తి నీకన్నా శక్తి కలిగినవాడు నీకన్నా గొప్పవాడు బలవంతుడు ఎవరు కాబట్టి మనం తిరిగితనం ఆత్మను ఎందుకు ఇయలేదంటే శక్తి కలిగిన ఆత్మ నేను అధిక శక్తి కాబట్టి చూడండి ఏషే గ్రంథము నలభై అధ్యాయము ఇరవై వచ్చినంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఎవరు సొమ్మసిల్లిపోతారంటే కృంగిపోయేవాళ్ళు అలసిపోయేవాళ్ళు అన్నట్టు ఈరోజు నువ్వు అలసిపోతున్నావేమో కానీ దేవుడు అంటాడు బలమిచ్చువాడు ఆయనే అలిసిపోయే వారికి కూడా బలం కావాల వృద్ధాప్యంలో ఉన్నాను నేను అనారోగ్యంలో ఉన్నాను వ్యాధుల్లో ఉన్నాను నువ్వు ఉండని ఈ రోజు నువ్వు అలసిపోయినాను అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన కాబట్టి బలహీనులకు కూడా దేవుడు బలం ఇవ్వగలడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు కాబట్టి నీలో శక్తి లేదేమో కానీ నీలో కూడా ఏం కలగజేయడు దేవుడు బలము బలాభివృద్ధి నీలో కలగజేయగలడు కాబట్టి బాలురు సొమ్మసిల్లెదురు అల యవనస్తులు తప్పగా తొట్టిల్లదురు యహోవ కొరకు ఎదురు నూతన బలము పొందదురు వారు పక్షిరాజుల రెక్కల వల్లే చాపి పైకి ఎరు ఎగురుదురు అలయక పరిగెత్తదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు కాబట్టి దేవుని కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తి అయితే నూతనమైన బలం పొందుతావు నూతనమైన శక్తి మన ప్రభు గొప్పవాడు అందుకు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు చెప్పండి యశు కన్నా ఏది గొప్పది కాబట్టి ఏది గొప్పది కాదు మన విరోధి కూడా గొప్పవాడు కాదు వాడు నిరాదాయుడు ఈరోజు మనం కలిగి ఉన్న సమస్యలు కూడా ఇవి ఏవీ కాదు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకున్నాము ఆయనతో మహిమ పొందాలంటే వేటిని కూడా లెక్క చేయొద్దు ఈ లోకంలో ఎదురయ్యే వాటిని ఏటినైనా కాబట్టి దేవుడు చూడండి గొప్ప దేవుడు ఈరోజు అలసిపోయిన వాళ్ళకి బలాన్ని ఇస్తానంటుడు శక్తి లేని వాళ్ళకి బలాభివృద్ధి కలగజేస్తానంటుంది ఆయన కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుదురు వారు పక్షి రెక్కల వలే చాపి పైకి ఎగుదరు అలయక పరిగెత్తదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు కాబట్టి ఈరోజు ఆయన కొరకు ఎదురు చూసేవాడివైతే ఆయనలో ఆనందించే ఆయన ఎందు సంతోషించే వాడివైతే నీ జీవితంలో శ్రమలు కలిగిన శోధనలు జరిగిన నీ జీవితంలో కీడు కలిగిన నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ విశ్వాసం ఒకటే నీ నమ్మకం ఒకటే నీ ధైర్యం ఒకటే నీ నిరీక్షణ ఒకటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన అధిక శక్తి ఆయన మించి ఏ శక్తి లేదు కాబట్టి అలాంటి బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు అనే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎప్పుడైతే అలాంటి విశ్వాసంతో నువ్వు ఉంటావో అప్పుడు నువ్వేం చేయవు ధైర్యాన్ని విడిచిపెట్టవు అప్పుడు నువ్వేం చేయవు దుఃఖపడం అలిసిపోవు కృంగిపోవు నిరుత్సాహపడం ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు అధిక శక్తి ఆయన గురించి వ్యూహాను సాక్ష్యం ఇచ్చాడు నా వెనక నాకంటే గొప్పవాడు గొప్పవాడు కాదా యశుప్రభు ఫైతాన్ని చేసిన వాడెవరు ఈ సృష్టిని కలుగు చేసిన వాడెవరు పరలోకంలో ఉన్న ప్రతి వాటిని చేసిన వాడెవరు ఆయనే కదా కాబట్టి ఆయన గొప్పవాడు అధిక శక్తి గలవాడైనప్పుడు ఆయన నీలో ఉంటే నువ్వు గొప్పవాడైతే దేనిని గొప్పగా చెప్తున్నావు ఈరోజు దేనిని గొప్పగా చేసుకుంటున్నావు నీ సమస్యని గొప్పదిగా అనుకుంటున్నావా నీలో శక్తి ఉండదు నీకు బలం ఉండదు ఎందుకు దాన్ని నువ్వు పెద్దదిగా చేసినావు దేవుణ్ణి చిన్నదిగా చేస్తే నువ్వు నమ్మలేదు కాబట్టి ఆయన మహిమని ఎట్లా చూడగలవు నమితే మహిమను చూడగలుగుతావు అన్నట్టు నమ్మితే పోరాడగలుగుతా ఉన్నట్టు యుద్ధం చేయగలుగుతా ఉన్నట్టు కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలవాడు ఎవరు యసు ప్రభు అదే బాప్తేశ సాక్ష్యం ఇచ్చాడు అదే యసు ప్రభు అన్నాడు పేతులు నీ ఎదుట పాతాల లోకపు ద్వారాలు ఏవి నీ ఎదుట నిలవలేవు నువ్వు అంత పవర్ గలవాడివి అంత శక్తి కలిగిన వాడి నీకు అంత దేవుడు కాబట్టి ఈరోజు ఏటిని మనం గొప్పగా చేయొద్దు దేనిని గొప్పగా దాన్ని పెద్దదిగా చూడద్దు ఏ సమస్య అయినా ఏ శోధనైనా ఏ కష్టమైనా ఏ బాధైనా ఏదైనా కానీ ఎప్పుడైతే దేవుణ్ణి గొప్పగా నువ్వు చేసుకుంటావో ఎప్పుడైతే దేవుడి ఎందు విశ్వాసంలో నువ్వు ఉండి దేవునిలో ఎప్పుడైతే నమ్మకము కలిగి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి నువ్వు ఉంటావో అప్పుడు నీ జీవిత కాలం అంతా ఎల్లప్పుడూ నువ్వు ప్రభువులు ఆనందిస్తావు ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషిస్తావు గొలియాతో గొప్పవాడిగా సౌలు కనిపించండు ఇస్రాయల ప్రజలు కనిపించండి కానీ దావీది కనిపించలా చూడు ఆకారం పెద్దదే ఆకారాన్ని చూసి వీళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి వీళ్ళు ఏం చేసినారు మర్చిపోయిన బుద్ధిహీనులను అంటే అభిషేకించబడిన వాళ్ళు కూడా అంత బుద్ధిహీనులుగా మారిపోతారు వివేకం లేని అభివేకుల్లాగా మారిపోతారు సవులెవరు అభిషేకించబడిన వాడు ఇస్రాయల్ ప్రజలందరూ దేవుని గొప్ప కార్యాలు మహత్కార్యాలు అద్భుతాలు చూసిన వాళ్ళు ఆ గొల్ల్యాత్ను చూసి తనే బలవంతుడు తనే గొప్పవాడు అని వీళ్ళు నమ్మిన దేవుణ్ణి మరిచిన అపనమ్మకస్తులు వీళ్ళు వీళ్ళ అవిశ్వాసులు కానీ దావీదు తన దేవుణ్ణి చూసింది ఎందుకు ఈ గొల్లియాతు కాదు ఈ ఆకారం ఏదైనా కానీ నా దేవుడు గొప్పవాడు నా దేవుడు శక్తి కలిగిన వాడు నువ్వెంత అన్న రోషము దావీధిలో ఉంది అన్న పౌరుషం దావీధలో ఉంది గొల్్యాత్తుని లక్ష పెట్టనే పెట్టాల సింపుల్ గా చనిపోయింది కదా ఈరోజు నువ్వు దేన్ని గొప్పగా చేస్తున్నావు దేనిని ప్రభు కన్నా శక్తి కలిగిందిగా చేస్తున్నావు నువ్వు మరిచినా మర్చిపోయినా ఏసుక్రీస్తు ప్రభువే గొప్పవాడు ఆయనే అధిక శక్తి అన్న విశ్వాసం అన్న నమ్మకం అన్న రోషం నీలో ఉంటే నీ ప్రత్యర్థి ఎవడైనా కానీ వాడేం చేయలేడు పుల్లెత్తి ఏం చేయగలిగండి ఏం చేయలేదు ఆ మండుతున్న అగ్ని ఏడంతలుగా మండినా అగ్నిగుండం ఏది పెద్దదిగా కనిపించలేదు వాళ్ళకి వాళ్ళ దేవుడే గొప్పవాడు ఆ ప్రతిమ ఎంత పెద్ద ఆకారమైనా ఆ ప్రతిమను వాళ్ళు గొప్పగా చేయలేదు ఈ లోకస్తులు గొప్పగా చేసి పోయి దాని పాదాల మీద పడి మొక్కి సాగిలపడ్డరు కానీ శద్రకు మెసేకు అభేదనలు చేయలేదు ఆ మండుతున్న అగ్ని ఏడంతలు మండినా కానీ కూడా లెక్క చేయాల లక్ష పెట్టలేదు ఎందుకు శక్తి కలిగిన గొప్పవాడు ఏసు ప్రభు ఆయన పాదాల మీద పడతాము ఆయనకు మొక్కుతాము ఆయనకు నమస్కరిస్తాం నువ్వేదో పెద్ద ప్రతిమను చేసినవనో లేదా ఈ లోకంలో నువ్వు పెద్ద ఇది అని నీ మాటలు మేము వినము నువ్వు పెట్టిందాన్ని మేము లక్ష్య పెట్టము ఇవి చేయనందు వల్ల మమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తే దాన్ని కూడా మేము లక్ష్య మేము నమ్మితే మా దేవుని మహిమను చూస్తాం చూసిండ్రా లేదా వాళ్ళు రాజు వచ్చి వాళ్ళ కాడ సాగిలిపడ్డాడు ఆ సింహాల బులో వేస్తే సింహాలు నన్ను చీల్చి పారవేస్తాయి అన్న భయం లేదు దాన్నిని గొప్పగా చేసి సింహాలను ఆ శ్రమను ఆ సమస్యను దాన్ని పెద్దగా చూడలేదు ఏం చేసేడు ప్రార్థించండు తన దేవుణ్ణి గొప్పవాడు అనుకున్నాడు ఆయన శక్తి కలిబ శక్తి కలిగిన అయ్యిండు కాబట్టి దాని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు సింహపు నోళ్లను కూడా మూసిడు తర్వాత ఆయనను ఆ శ్రమకు ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఆ సింహాల బోనంలో పడవైనప్పుడు కిందకు రాక మునిపే ఏమీ మిగలేదన్నట్టు అలాంటి క్రూరత్వం కలిగిన సింహాల మధ్య దానియాలు నిలబడ్డాడంటే దానియాలు దేవుణ్ణి గొప్పవాడిగా చూసిడు దేవుణ్ణి శక్తిని చూసిండు ఇది నమ్మకం దుఃఖపడద్దు నిరీక్షణ ఉంటే నువ్వు ప్రభునందు బలవంతుడే వాళ్ళు బలవంతులు అయినారు దుఃఖపడలా మనతోన్న అగ్నిగుండంలో పోతే మేము కాల్చివేయబడతాము సింహల బొండలో బడి దానికి నేను ఆహారం ఈ గొల్లియాతో వచ్చి మమ్మల్ని ఓడిస్తున్నాడు దాని లేదు కాబట్టి ప్రభువే గొప్పవాడు ఆయనే అధిక శక్తి ఇది నమ్మినవాడు నిలబడితే ఆయన మహిమను అనుభవిస్తాడు లేని ఆ సవులు ఇస్రాయల ప్రజల వల్లే ఉంటారు మహాపరిషుదుడా మహోన్నతుడా కృపా కణికరం గల దేవ సర్వోన్నతుడు అయిన తండ్రి సర్వాధికారి దేవా నీకు వందనాలు అవును దేవ నువ్వు గొప్ప దేవుడు మహత్కార్యములు జరిగించగలిగిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన వాడు అనంత జ్ఞానియ దేవుడు అధిక శక్తి కలిగిన దేవుడు కాబట్టి పరలోకం గాని భూమి కిందే కానీ భూమి అన్ని నామముల అధికమైన ఆ నామంలో సమస్తం అన్ని లోబడాల్సిందే వనకాల్సిందే ప్రభ అంత అధికారం కలిగిన నామం ఏసుక్రీస్తు నామం కాబట్టి ఎప్పుడైతే ప్రభువా తండి నీ ఎందు మేము బలవంతులమైనాము నీ ఎందు మేము శక్తి కలిగిన వారమైనాము ఎప్పుడైతే మీ యొక్క పరిశుద్ధాత్మలోనూ మేము బాప్త్యమం పొందిన వాళ్ళమైనాము మాలో ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడు నువ్వు మాలో ఉన్నప్పుడు నువ్వు శక్తి కలిగిన అధిక శక్తి కలిగిన అలా నువ్వు మాలో ఉన్నప్పుడు మేము ఈ లోకంలో ఏది గొప్పగా చేయడానికి వీలేదు అది కష్టమైనా సమస్య అయినా అది ఏదైనా కానీ ఎందుకంటే ప్రతి మీద మీరు మమ్మల్ని బలవంతులుగానే పెట్టినారు కాబట్టి మేము శక్తి అనుభవించే వారిలాగా లాగా ఉండాల భక్తిహీనుల్లాగా ఉండదు సౌలు భక్తిహీనుడు ఇస్రాయల ప్రజలు భక్తిహీనులు కానీ దావీదు భక్తితో పాటు మీ శక్తిని ఆశ్రయించండి కాబట్టే ప్రత్యర్థిని ఓడించిండు గెలిచిండు నీకు మహిమను తీసుకొచ్చండు మీ నామము అన్య పాలు అవ్వకుండా తండ్రి మిమ్మల్ని మహిమ మీ నామాన్ని గణపరిచిండు మీకు కీర్తిని తీసుకొచ్చిండు అలాంటి వారిగా మేము ఉండాలా కాబట్టి సమస్యలను చూసి కష్టాలు చూసి ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని చూసి తండ్రి మేము భక్తి గలవారిలాగా ఉండి కూడా శక్తిని ఆశ్రయించకపోతే మా భక్తి వ్యషధారణతో కూడింది కాబట్టి అట్టివారిగా మేము ఉండకుండా తండ్రి నీ మీద ఆధారపడి నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించి నీ కృప ద్వారా బలవంతులమయ్యి శక్తి కలిగిన ప్రతి వాటిని ఓడిస్తూ ప్రతి విషయంలో ప్రభావ నీళ్లు ఆనందించి సంతోషించే వారిగా ఉండేటకు సహాయం దయచేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభు అయిన యేసు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఆరాధనలు ఉన్న మనకి ఎవరి అయితే నిరంతరము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులందరికీ ఇంకా ఈ లోకంలో ఎవరైతే నాన్న విధములైన రోగముల చేత వ్యాధుల చేత సమస్యలు గుండా వెళ్తున్న వాళ్ళందరికీ ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించను కాక ఆమె ప్రైజ్లాడు అక్కరికి ఈస్టర్ నడపరేస్ల జీవకలర్ సిస్టెమ్ లైక్